ప్రభు నామంలో మీ అందరికి వందనాలు మరొకసారి ఒక మీటింగ్ లో జాయిన్ అయ్యి ప్రతి ఒక్కరికి వందనాలు దేవుడి అవకాశం ఇచ్చినందుకు కూడా దేనికి వందని చెప్పుకుంటున్నాం రోజంతా ఎటో ఎటో తిరుగుతాం ఒక రెండు గంట టైం దేవుని కోసం కేటాయిస్తే మా ధన్యతంలో పార్టిసిపేట్ చేయాలని మనమే మీటింగ్ స్టార్ట్ చేసుకుందాం వచ్చిన మీ అందరికి వందనాలు మరొకసారి మన మధ్యలో శాంతమని ప్రార్థన చేస్తుంది లాగా పాట పాడుతుంది ప్రార్థనతో స్టార్ట్ చేసుకున్నాం మహాకృప మహా దయగలిగిన మా తండ్రి నీ పాదాలకు వందనాలు స్తోత్రలు స్తోత్రాల నాయన మమ్మల్ని ఎంతో మికిలీగా ప్రేమిస్తున్న మా పర్లకు తండ్రి దయాని బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాల నాయన దయగల తండ్రి ఈ దినమంతా బలమైన రెక్కల కింద భద్రపరిచిన కాచి కాపాడిన విధానం కొరకై నీకు వందనాలు అయ్యా కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా పరిశుద్ధడానికి స్థుతి స్తోత్రాలయ్యా ప్రభా యొక్క సమయం మాకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా దయగల తండ్రి కేబీపీఎం గురుంపుల ప్రభా అను దినము ప్రభానీ వాక్యం ధ్యానించుకోవడానికి నాయన ప్రభా నీలో ఎదుగుటకు నాయన మీరు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్న ప్రభా అను దిన మీరు మాతో మాట్లాడుతున్న విధానం కొరకై నీకు వందనాలు తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు తండ్రి మీరు మాత్రం కాకుండా ప్రభాని వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు జీవించుకులపద ఇచ్చు అని ఆయన పరిశుద్ధాత్మడ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా వాక్యం ద్వారా మీరు మాట్లాడండి పాటల ద్వారా మీరు మా ఇంపలన్నీ తండ్రి ఏసయ ఆశ్చర్యకారుడవ అద్భుత కరుడో తండ్రి గొప్ప కార్యాలు చేయగల దేవుడవ్ దేవాతి దేవుడవ్ ప్రభా నీకే వందనాలనైనా స్తు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా యొక్క ఆన్లైన్ ప్రార్థనలో ప్రభా మీ ఆత్మ నడిపింపుదాయి చేయండి ప్రభా బలహీనమైన తండ్రి అనారోగ్యంతో వాళ్ళు ముట్టిండి స్వస్థపరిచేయండి తండ్రి ప్రార్థనాంశాల్లో ప్రభా మీ తోడుండండి దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా దయగాలి తండ్రి నీకే వందనాలయ్యా ప్రభా ఈ ఆరాధనంతో ఆత్మ నడిపింపుతా ప్రభా విని వారికి కూడా మార్మల్ దయచేయండి ప్రభావ పరిశుద్ధుడా నీకే వందనాలు మీరు ఆకలి మేము ఉన్నాం ప్రభా మీ వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం ప్రభా మీరు ఆకటి మొమ్మలు ప్రతి ఒక్కరు కూడా సిద్ధపరచండి నీలా బలపరచండి ప్రభా నీకేస్తూ తీ స్తోత్రాలు సేవ చేసే భాగ్యాన్ని దయచేయండి వాకి అనుసారంగా జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభావ ఈ ప్రార్థన అంతట్లో మీరే ఉండి మాట్లాడమని నడిపింపు దయచేయమని నీ కృపగలస్తా అని కాపు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె థ్యాంక్ యూ బ్రదర్ ప్రైస్తు మీరు పాట పాడండి గాలి సమూత్ర పువలలకు నేను పుట్టబడి నెటబడి ఉండినప్పుడు గాలి సమూత్ర పువ్వు నేను పుట్టబడి నెటబడి ఉండినప్పుడు అదురుచి నీ నీ వకము లేవని తిని hari chenini wakemu levaniteni ni hasthamu hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah semalalanin nikutodunti ni mura petaga na శ్రమల్లెలో నేను నికు తోడుంటిని మొర పెట్టగా నా మొరటివి ఆదుకుంటేవి నన్ను ఆదుకుంటేవి నీ కృపతో నన్ను ప్రోచితివి ఆదుకుంటేవి నన్ను ఆదుకుంటే నీ కృపతో నన్ను ప్రోచితివి అల్లలు యా హల్లలుయా అల్లలు యా హల్లలుయా అల్లుయా హల్లుయా వ్యాధులలో నిన్ను వేడుకొనగా ఆ పదలలో నిన్ను ఆశ్రయించగా వ్యాధులలో నిన్ను వేడుకొనగా ఆ పదలలో నిన్ను ఆశ్రయించగా చూపితివి నీ మహిమమ్మకు కొనియాడెదము ప్రియేసు చూపితివి నీ మహిమమ్మకు కొనియాడెదము ప్రియేసు అల్లలుయా అల్లలుయా అలలుయా అల్లలుయా అల్లలుయా నీ తటు రమ్మని నేను నీకు తోడుగా ఉంటానంటివి నీ తటు రమ్మని నేను నీకు తోడుగా ఉన్నానంటివి నీ నేను ఆత్మతో తెలుసుకుంటేనే neevena sarvam aniregitini neevena lakmatotisu kuntini neevena sarvam aniregitini hallelujah hallelujah hallelujah hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Galli samutramu annalaku nenu kotabadini tadayundinappudu Galli samutramu annalaku nenu kotabadini tadayundinappudu Adarichini nee vakyamu leva niti ni hasamu adariche ni vakyamu leva niti ni hasamu hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah thank you brother praise the lord thank you sir praise the lord ప్రైజ్లాడ్ బ్రదర్ అందరికి ప్రైజ్ అలాడ్ అందరికీ ప్రైజ్ అలాడ్ ప్రభు గొప్పనామానికి మహిమ కలుగునుగాక ప్రభు గొప్పనామానికి మహిమ కలుగును కాక సమస్త మహిమ ఘనత ప్రభావములు మన దేవాది దేవునికే కలుగునుగాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తివంతుడా సజీవుడు అయిన గొప్ప పాదములకు లెక్కలేని ఒక అందేశయ్య గడిచిన కాలం అంతా ప్రభు కాచి కాపాడిన గొప్ప దేవుడునైనా నీ పాదాలకు లెక్కలేని వందనాలు సూత్రాలు నా దేవా నీవు మహాగనుడవ తండ్రి ఆకాశ మహాకాశాలు పట్టదలనే గొప్ప ఈ రాతికుల సమయ నా తండ్రి మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు మా పనుల్లో రాకపోకల్లో తోడుగా ఉన్నందుకే నీకు కృతజ్ఞతలు తండ్రి మమ్మల్ని సమకూర్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు నా ప్రభు బలహీనరాలను తండ్రి నీ శిల్వ చెన్న దేవా అయా చెబుతున్న నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడని అయినా నీ నామానికి మహిమ తెచ్చుకున్నా ప్రభా అల్పులం అయోగులం దేనికి పనికి రానివారమునైనా నీ వాక్యం ద్వారా తండ్రి నీ వాక్యం రెండు గల దేవా సుటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి వాక్యానుసరమైన జీవితాల్లో మాకు దయచేయమని ఏ సుపరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమె విషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయము విషయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండో వచనం మన వాక్య అంశం ఏంటంటే ఆకాశము ఆకాశం నుండి పడదేయబడిన దేవదూత అయితే ఇక్కడ ఏమైనా ఉందంటే వాక్యము పన్నెండో అధ్యాయంలో పదకొండు నుంచి చదువుతున్నాను చూడండి నీ మహాత్యమును నీ సర్వ మండము స్వరమును పాతాల మన నీ క్రింద పురుగులు వ్యాపించెను కీటకులు నిన్ను కప్పును తేజ నక్షత్రమా వేకువ నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనములు పడగొట్టి నీవు నేలమట్టుకు నేలమట్టు వరకు ఎట్లు నరకబడివి నేను ఆకాశమునకెక్కిపోవదును దేవుని నక్షత్రముకు పైగా నా సింహాసనము హెచ్చింతును ఉత్తర దిగ్గునున్న స్వభావ పర్వతం మీద కూర్చుందును మే మేఘమండలం మీదికెక్కుదును మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటేవి గదా ఇక్కడ ఏమని అంటే వాక్యము తేజో నక్షత్రమా వేకువ చుక్క నువ్వెట్లు ఆకాశము నుండి పడవేయ పడద్రోయబడివి అంటే ఇక్కడ దేవదూత ఆకాశము నుండి పడద్రోయబడింది కెరుబులు శరాహులు దూతలు మహాదూతలు గాన ప్రతి చేత మన దేవుణ్ణి ఇరవై గంటలు ఎనీ టైం మన దేవాది దేవుడైనా మన ప్రభుణ్ణి స్థుతించుకుంటూ ఆరాధించుకుంటూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని మహిమపరచాల్సిన దేవదూత ఇక్కడ పడద్రోయబడిందని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆకాశము నుండి నువ్వు ఎట్లు పడద్రోయబడివి అంటే దేవునికి వ్యతిరేకమైన పని ఈ దేవదూత చేసిందా లేకపోతే దేవుని హృదయపూర్వకంగా అంగీకరించ అంగీకరించలేదా దేవుని దేవుణ్ణి ఏ తండ్రి ఏమన్నాడు నా ప్రియ కుమారుడు ఈయన అంది నేను ఆనందించుతున్నానని తండ్రి అన్నాడు కదా దేవుడు ఈ భూమిదికి వచ్చినప్పుడు ఆయన జీవించిన జీవిత కాలం సువార్త ప్రకటించి ఆయన బాప్ దేశం తీసుకున్నప్పుడు ఈయన నా పియ్య కుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని తండ్రి అన్నాడు తండ్రి అన్నప్పుడు మరి ఇక్కడ దేవదూత ఎందుకు కుమారుని అందు ఆనందించలేకపోయింది ఆకాశం నుండి నువ్వు ఎట్లు పడద్రోయబబడివి అంటే ఇక్కడ దేవదూత ఆకాశం నుండి పడద్రోయబడింది అంటే దేవుని హృదయపూర్వకంగా స్వీకరించలేదు అంగీకరించలేదు ఇక్కడ పద్నాలుగో వచనంలో ఏమని ఉందంటే మహోన్నతునితో నన్ను సమానుగా చేసుకుంది అంటే దేవుడు నేను ఈక్వల్ ఒకటే అంటే ఇప్పుడు దేవుని ఆరాధించాలా దేవదూత దేవుని పక్కన ఆరాధించాలా అక్కడ ఒక ప్రశ్న కలిగి అయితే దేవుడు ప్రేమ స్వరూపి ఆయన మంచి మనసు కలిగిన మన దేవుడు కదగా గనక ఆ యొక్క దేవదూతలో ఆలోచన వచ్చినప్పుడు ఎమ్మటే అక్కడ పడద్రోయబడినట్లు లేదు ఎందుకంటే కొంతకాలము దేవదూతకు టైం ఇచ్చాడు ఎందుకంటే తన హృదయాన్ని సరిచేసుకొని నన్ను ఆరాధిస్తుందా నాతో ఇక్కడున్న దేవదూతలు కెరూబులు ఉన్నారు శిరాహులు ఉన్నారు దూతలు మహాదూతలు ఉన్నారు కదా వాళ్ళందరితో పాటు నన్ను అంగీకరిస్తుందా లేకపోతే తన తన అహంభావంతో గర్వంతో అలాగనే ఉంటదాని అని అక్కడ దేవుడు కొంతకాలం సమయం ఇచ్చి సమయం ఇచ్చాడు అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు నువ్వెంత అంటే నేనంత అంటే ఇక్కడ ఏమైందంటే మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకుందును అంటే ఈక్వల్ గా ఉంటాను నేను నువ్వు కదా నీతో పడంటే నిన్ను మహిమపరచకుండా నన్ను మహిమపరచాలా నన్ను గనపరచాలా అని ఇక్కడ దేవదూతలు ఆలోచన వచ్చింది అయితే ఆకాశ మండలం మీద నుంచి పడద్రోయబడింది కదా దేవదూతలు దేవదూత అక్కడి నుంచి పడదోబడింది ఇక్కడ ఏముందంటే దేవదూతకు అంటే దేవదూతలు అంటే అందరు గారు కొంత ఒక దేవదూతకు ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ దేవుని సరిగా ఆయనను ఆరాధించలేకపోయింది దేవుని మీద సరి అభిప్రాయం లేదు ఒక వ్యక్తిని మనం వెంబడించాలంటే అతని పట్ల కానీ ఆమె పట్ల కానీ మనకు సరి అభిప్రాయం కలిగి ఉండాల కలిగి ఉన్నప్పుడే మనం వాళ్ళని ఎంబడించగలుగుతాం ఇక్కడ దేవదూత కూడా దేవుని పట్ల సరి అయిన అభిప్రాయం అక్కడ లేదు ఇక్కడ ఎపేసి సంఘము ఉన్న దేవదూతకి ఏమని రాస్తున్నాడో మనం చూద్దాం ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం ఎపేసిలో ఉన్న సంగపు దూతకు ఈలాగు వ్రాయము ఏడు నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని ఏడు దీపసంభముల మధ్య సంచరించు వాడు చెప్పు చిన్న నీ క్రియలను నీ కష్టము నీ సహవాసం నీ సహనమును నేనెరుగుదును నీవు దుస్తులను సహింపలేవనియూ అపోసలు కాకయే తాము అపోసలమనియో చెప్పుకు వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి కనుగొంటనియు నీవు సహనము కలిగి నామము నిమిత్తము భార భారము భరించి అలయలేదని నేనెరుగుదును అయినను మొదట నీకుడిన ప్రేమ నీవు వదిలితివి ఇక్కడ ఏపేసిలో ఉన్న సంగపు దూతకు రాస్తున్నాడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అయితే నీ సహనాన్ని నేను ఎరుగుతా నీ కష్టాన్ని నేను ఎరుగుదును నీలో ఉన్న ప్రతిదీని ఎరుగుతాను గాని మొదట నీ ప్రేమ వదిలితివి అంటే ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ లో దేవుణ్ణి అందరితో పాటు ఆరాధించింది మయమపరిచింది తర్వాత రాను రాను రాను ఏమైందంటే అక్కడ ఆహా లేదు నేను కూడా ఆయనతో పాటు సమానంగా నేను ఉండాలంటే ప్రేమ అక్కడ కరువైపోయింది ప్రేమ లేనందున దేవుణ్ణి ప్రేమ ప్రేమ కలిగి మనం ఆరాధించగలుగుతాం ప్రేమ లేకపోతే వెంబడించగలుగుతామా ఇప్పుడు లోకంలో చాలా మంది ఉన్నారు ఇప్పుడు మనం వేసుప్రభుని వెంబడించే వాళ్ళు మనం ఉన్నాం ఏమంటారంటే కొంతమంది మీకు నచ్చింది మీరు చేస్తున్నారు మాకు నచ్చింది మేము చేస్తున్నాం అంటారు అయితే వేసు ప్రభుని వెంబడించే వాళ్ళలో కొంత మళ్ళా వేసు ప్రభు వెంబడించే వాళ్ళు కూడా రెండు రకాలుగా ఉంటారు సంపూర్ణ దేవుని సరిగ్గా ఆయన మనకు మేలు చేసినా కీడు చేసినా మంచి చేసినా చెడు చేసినా ఆయన నా దేవుడు ఆయన నా సొంత రక్షకుడుగా నేను అంగీకరించాను అందరూ ముందు సంఘం ఎదుట దైవజనం ఎదుట యేసు ప్రభువే నా దేవుడు నా నిజ రక్షకుడు లోక రక్షకుడు మరణం నేను ఆయనకు నమ్మకంగా ఉంటానని బాప్తం తీసుకునేప్పుడు ప్రతి ఒక్కరూ ఒక వాగ్దానం చేస్తారు నువ్వెంత కాలం ఉంటావమ్మా యేసు ప్రభులో కొంతవరకైనా లేకపోతే నీ బ్రతుకు కాలం ఉంటావా అని దైవజన్లు అడిగినప్పుడు ఏమంటారంటే లేదు నా బ్రతుకు కాలం అంతా ఆయనను వెంబడిస్తాను ఆయనని అనుసరించి నడుచుకుంటానని ఒక ప్రామిస్ చేస్తాం ప్రామిస్ చేసినప్పుడు ఆ ప్రామీస్ కడవరకు మనము నమ్మకంగా కలిగి ఉండాలి ఇక్కడ దేవదూత ఉండలేకపోయింది ఇప్పుడు దేవుడేమన్నాడు దేవుని వాక్యంలో నన్ను గణపరచవారు నేను ఘనపరుస్తాను అని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా దేవుని మహిమపరిస్తే ఆ ఆర్థికత దేవదూతకి ఇయకపోకుండే నా దేవుడు కంపల్సరీ ఇస్తుండే కానీ దేవుని దేవుణ్ణి ఆ దేవదూత ఆరాధించలేకపోయింది మహిమ పరచలేకపోయింది నేనెంత నీవె నీవెంత నీవెంత ఇప్పుడు దేవుడు తండ్రి మాటకు విధేత చూపి ఈ భూమి మీదకి వచ్చి మనుషులందరి ప్రాణం పెట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు మనుషులందరి ప్రాణం పెట్టిండు ప్రాణాయం పెట్టిన దేవుడు ఇప్పుడు తండ్రి మాటకు విధేత చూపించిండు కదా మనీస ప్రభు తండ్రి మాటకు విధేత చూపినప్పుడు ఇప్పుడు తండ్రిని కుమారుని మాటకు మరి దేవతతో కూడా విధేత చూపాలి కదా అక్కడ చూపలేకపోయింది చూపలేకపోయింది కాబట్టి మొదటి నీకు ప్రేమ వదిలితివి నేను మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవో అది చేసుకొని మారు మనసు పొంది ఈ ఆ మొదటి క్రియలు చేయుము అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడైతే ఒకవేళ పొరపాటు ఒకవేళ తప్పుటాడు గేసావేమో ఒకవేళ నా బట నీకు సరి సరి అయిన అభిప్రాయం లేదేమో కానీ మారు మనసు పొందు మారు మనసు పొందు మారు మనసు పొంది నువ్వు సరి చేసుకో నీ క్రియలు సరి చేసుకో అంటుంటే అక్కడ దేవదూత మారు మనసు పొందలేకపోయింది అందుకనే ఇక్కడ ఆకాశం నుండి పరదొలయబడింది కొంతమంది ఇప్పుడు లోకంలో ఉన్న దయ భూమి మీద దయాలు ఉన్నాయి ఉన్నాయి అంటే ఏమని అంటారంటే దయాలు నల్లగా వికారంగా ఉంటాయి అని అంటారు కానీ అక్కడ రియల్ గా చనిపోయిన మనిషి దయము దయ్యము కాదు పడదోయబడిన దేవదూత దాని ఆకారం మంచిదే కానీ దా మనసు చాలా విరి చాలా ఘోరము క్రూర మృగము కంటే చాలా చెడిన మనసు దాని మనసు చెడిపోయింది కాబట్టి దేవుని దగ్గర ఉండలేకపోయింది ఆక అక్కడి నుంచి పడదోయబడింది పడద్రోయబడి మనుషులను కూర కూర జంతువులాగా వేటాడుతుంది ఎందుకంటే నాకు దక్కని ఆ మహిమ లోకము ఆ మహిమ ప్రదేశము మనుషులకు తగ్గడానికి వీల్లేదు మనకు తెలుసో తెలీదో గాని దేవుని రాజ్యము పరలోక రాజ్యము మనుషులకు తెలుసో తెలీదో గాని దేవదతలకు తెలుసు ఎందుకంటే దేవుని దేవుని మహిమ దేవదతలకు తెలుసు కాబట్టే అనేకులు రక్షణ పొందకుండా ఎంతో మందిని పలు విధాలుగా రక్షణ అడ్డగిస్తూ దేశ ప్రభుని తెలుసుకోకుండా అడ్డగిస్తూ మనుషులను శోధించుకుంటూ దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది అయితే ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే దేవ ఇక్కడ బైబిల్ ఏమని సాక్షించిందంటే ఎవరిని మింగు నాన్ని గర్జించ సింహం వేటాడుతున్నాడు కదా సైతాను సైతాన్ వేటాడినప్పుడు మన దేవుని పక్షాన మనము కదిలే మనం ఉండాలి ఆయన పక్షాన్ని మనం గదిలితే దేవుడు తన అభిషేకం మన మీద పోసి తన ఆత్మను మన మీద కుమరించి మనల్ని వాడుకొని కొంతమందినైనా మనల్ని ఆత్మ కొన్ని ఆత్మలైనా దేవుడు రక్షించుకుంటాడు రక్షించుకునే ముందు ఇక్కడ ఏముందంటే మనం పోరాడిసిన పోరాడాల్సిన వాళ్ళతో పోరాడాలంటే మనల్ని ఒక ఆత్మ రక్షించాలంటే అంత సులభంగా రక్షించబడకుండా సైతాను తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ ఎసీ ఆరు పన్నెండులో ఏముందో వాక్యం చూద్దాము ఎప్పేసి ఎపిసీలకు రాసిన పత్రిక ఎప్పేసి రాసిన పత్రిక మరో అధ్యాయం పన్నెండో వచనం ఏలే అనగా మనము పోరాడినది శరీరాలతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మండలం దురాత్మ సమూహములతో పోరాడుచున్నాం చూడండి ఇక్కడ ఎట్లా వాక్యం ఏమైందంటే మనం పోరాడేదంటే శరీరాలతో కాదంట దుర్ ఆకాశ మండలం అందున దురాత్మ సమూహం ఉందంట సమూహం అంటే ఇక్కడ ఇప్పుడు ఆకాశం నుండి పడద్రోయబడింది దేవుని మహిమ ఏంటో పడద్రోయబడిన దేవతకు తెలుసు ఆయన ఇచ్చే మనకు ఇచ్చే పరలోక రాజ్యము ఆయన ఇచ్చే మహిమ తెలుసు కాబట్టి ఇంకెవరు కూడా నేను నేను చేరని ఆ పరలోక రాజ్యంలో ఇంక కూడా చేరడానికి వీల్లేదని పలు విధాలుగా పలు విధాలుగా తపన పడుతూ ఎవరిని మింగు నన్ను సింహం వల్లే వేటాడుతూ వేటాడుతూ వేటాడుతూ ఉంటుంది అయితే మనము ఆయన పక్షాన మనం కదలాల మనం కదిలినప్పుడు దేవుడు మనల్ని వాడుకొని దేవా అగ్నిలో నుంచి లాగినట్టు కొన్ని ఆత్మలైన ప్రభా నీ వైపు తిప్పేయగల శక్తిని మాకు దయచేయని దేవుని మనం అడిగినప్పుడు దేవుడు అతను తన శక్తితో నింపి మనల్ని వాడుకోవడానికి దేవుడు సమర్థుడు ఇక్కడ ఒక సమూహం ఉందంట ఆ సమూహంతో మనం పోరాడాల పోరాడాలంటే మన సొంత శక్తి సరిపోతుందా సొంత శక్తి చాలదు సొంత శక్తి అసలు సరిపోదు ఆయన శక్తితో వాక్శక్తి వాక్శక్తితో మనం నింపబడాల వాక్శక్తితో నింపబడినప్పుడు వాక్శక్తి వాక్చాతుర్యం రెండు రకాలు ఉంటాయి వాక్శక్తితో అంటే దేవుని శక్తితో నింపబడట వాక్శక్తి వాక్చాతుర్యం అంటే చమత్కారంగా మాట్లాడి ఒక ఆత్మను మనము గెలవలేము ఒక ఆత్మను మనం రక్షించలేము వాక్చాతుర్యం అంటే ఒక మాట నేర్పడి మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా చమత్కారంగా మాట్లాడి ఒక ఆత్మను దేవుని వైపు తిప్పగలుగుతారా అక్కడ అసలు ఆత్మకార్యం జరగనే జరగదు వాక్ శక్తితో మనము ఆయన శక్తిని మనలో నింపుకొని దేవునితో గడిపి ఆయన శక్తి మనలో నింపుకొని మనం వెళ్ళి ఒక నాలుగు మాటలైన దేవుని స్వార్థ ప్రకటిస్తే ఆత్మ రక్షించబడుతుంది ఎందుకంటే వాక్ శక్తితో మనం నింపబడ్డాం వాక్ చాతుర్యం దేవుని కార్యం చేయనేరదు కానీ వాక్ శక్తి దేవుని కార్యము తప్పకుండా చేస్తుంది వాక్ శక్తితో నింపబడి మనము దేవుని పని చేసే పనిముట్లుగా ఉండవలసింది దేవుడు ఈ వాక్యాన్ని ఎందుకు బయలుపరచాడో నాకైతే తెలియదు కానీ దేవా ఒకవేళ నాకు ఇస్తే అవకాశం నేను వాక్యం చెప్పాలని నాకు అవకాశం వచ్చింది అనుకో నేనేం చెప్పాలా ప్రభు అని దేవుని ముందు కూర్చొని దేవుని పాదాలు పట్టుకొని దేవుని అడిగినప్పుడు నాకు ఈ వాక్యాలు బయలుపరిచిండు దేవుడు నేను ముప్పై తారీఖు చెప్పమని అన్న అన్నవాళ్ళు అన్నప్పుడు సరే ముప్పై తారీఖు కదా నేను ముందే సిద్ధపడి ఉండాలని నిన్న రాత్రి వాక్యాలన్నీ రాసుకొని ప్రార్థన చేసుకొని వాక్యాలన్నీ రాసుకున్నాడు దేవుడు నాకు ఈ రోజు ఇచ్చిండే అవకాశం దేవుని మాటకు లోబడినప్పుడు ఆయన ఆయన వాడుకోవడానికి శక్తిమంతుడు ఆయన ఆయన మహిమతో నింపబడడం అంతకంటే ఆర్థికత ఇంకేమీ లేదు కాదు గనక దేవు దేవదూత దేవుని మహిమపరచలేకపోయింది ఆయనను కీర్తించలేకపోయింది ఆ ముందు దేవదాసు అయ్య సాక్ష్య తెలుసో తెలీదో గాని నాకైతే ఆ దేవదాస్ అయ్య గారి సాక్షిజీత్వం నేను విన్నాను అయితే దేవదాస్ అయ్య గారంట ఒక ప్రార్థన చేసేవాడంట చానా భక్తిపరుడు పరడు దేవదాస్ అయ్య గారు కాకాను తోటలో ఆ దైవజుడిని పరిచేరుగా జరుగుతుంది అయితే ముందుమూరు దేవదాస్ గారు నూట సంవత్సరాలు బ్రతికి దేవుని కొరకు నమ్మకంగా జీవించాడు తన జీవితం బ్రతుకు కాలమంతా స్త్రీని గాని సిరిని గాని నేను నా పట్టుకోనని దేవుని ముందు ఒక ప్రమాణం చేసుకొని ప్రార్థన పూర్వకంగా ఆయన ఎలాగైతే దేవునికి ముందు ఉన్నాడు అంటే భక్తుల జీ సాక్షి జీవితాలు ఉంటాయి కదా చదివినప్పుడు చదివినప్పుడు నేను విన్నాను అయితే స్త్రీ అంటే సిరి అంటే డబ్బు స్త్రీ అంటే మనిషి అయితే ఆ దేవదాస్ అయ్యగారు ఆ దైవజనుడు నా జీవిత నేను సిరిని గాని స్త్రీని గాని నేను నా చేతితో ముట్టుకొన్నాను అతను నడుం దేవుని కొరకు నడుం కట్టుకొని పరిచయం చేసినప్పుడు ఒక ప్రార్థన చేసిండంట దేవదాస్ అయ్య గారు దేవా ఎంతో మంది బిడ్డలు రక్షించబడాలంటే మొట్టమొదటిగా సైతాన్ కు మనసు రావాలి ప్రభా సైతానికి ఒక మార మనసు ఇచ్చావనుకో ఇంకా అందరూ మారిపోతారు ప్రభా ఎందుకంటే ఈ సైతాను అనేకులను రక్షలోకి రాకుండా అడ్డుపడుతుందని దేవుని ముందు చాలా ప్రార్థన చేసిండట ప్రార్థన చేసినప్పుడు చేస్తా చేస్తా చేస్తా ఉంటే దేవుడు ఆ దైవజన్తో మాట్లాడట దేవదా నువ్వు చేస్తున్న ప్రార్థన గాని అది మారు మనసు పొందదు అది మారు మనసు పొందనల్లది ఎందుకంటే కొంతమంది దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తారు గాని ఆ సైతం ను అన్ని తెలుసు నా మహిమ తెలుసు నా మనసు తెలుసు నేను నా వ్యక్తిత్వం తెలుసు సమస్తము తెలిసే నాకు వ్యతిరేకంగా తిరిగింది అది మారు మనసు పొందదు దేవదాసు అని దేవుడు ఆ దైవజనుతో మాట్లాడిందంట చూడు ఎంత మంచి మనసు ఉంది దైవజనునికి సాధారణ ఇప్పుడు లాస్ట్ లో ఇప్పుడు ఆకాశము భూమి గర్తించిన గాని నా మాటలు గర్తించమని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా ఇప్పుడు ఆ దైవజను మనసత్వం ఏంటంటే అక్కడ ఇప్పుడు అందరూ రక్షించబడతారు దేవుడు రక్షిస్తాడు కనుక మరి సైతన్ నరకానికి వెళ్ళిపోతుంది కదా కానీ సైతానుడు నరకానికి వెళ్ళకూడదు సైతాను కూడా పరలోక రాజ్యంలో చేర్చబడాలని దాన్ని మార మనసు కోసము ఆ దేవ ఆ దైవజుడు ప్రార్థించిన అయితే దేవునికి తెలుసు కదా దేవుడు ఆయన తెలుసు ఆకాశము భూమి గతించును గాని నా మాటలు ఎంత మాత్రము గతించవంటే దేవునికి ప్రతి మనస్తత్వం తెలుసు ప్రతి వ్యక్తిత్వం తెలుసు ప్రతి గుణగణాలన్నీ ఆయన ముందే ఎరిగి ఉన్నాడు ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఉంది మన నడతలంట ఆయన లెక్కించున్నాడంట మన నడకలు మన పడక మనం లేచుట కూర్చుండుట పడుకునుట మనం చేసే ప్రతి పని ఆయనకు తెలియకుండా ఏమీ జరగట్లేదు దేవునికి సమస్తం తెలుసు అయితే ఈ దైవజనుడు ఆ యొక్క సైతాన్ని మార మనసు కోసం మరి మార పొందొచ్చు కదా ఎందుకంటే కొన్ని రోజులు పోరాడుతుంది పోరాడుతుంది పోరాడుతుంది పోరాడుతుంది కొంత కాలమైన తర్వాత దేవుని తీర్పులోకి వచ్చిన తర్వాత మరి నరకానికి వేయబడితే అయితే నేను నరకంలో నరకంలోకైనా వెళ్ళగలుగుతాను కానీ నిన్ను మాత్రము నేను స్వీకరించను నిన్ను నేను వెంబడించను నీ మహిమను నిన్ను ఒప్పుకోను అని దేవదూత తన మనసును ఒక వికృతంగా సిద్ధపరుచుకున్నది సిద్ధపరుచుకొని దేవునికి దూరం అయిపోయింది ఇప్పుడు కేరువులు ఉన్నారు శరాహులున్నారు దూతలున్నారు మహదూతలు కొన్ని దూతలు దేవదూతలు పడద్రోయబడ్డాయి ఇంకా కొంతమంది మంచో చెడో మంచో చెడో అల్లి ఏమైనా కలిమైనా మనము ఈయననే ఆరాధిద్దాం ఈయననే కదా మన దైవకుమారుడు మేము వెమడిస్తామని కొంత కొంతమంది కొన్ని దేవదూతలేమో వేసు ప్రభు వైపు తిరిగితే కొన్ని దేవదూతలేమో ఈ దేవదూతలకు ఎవరైతే పైకేడరు ఉంటారో ఆ దేవదూత వైపు ఈ దేవదూత వైపు మరలుకొని ఆకాశం నుండి పడదరే ఇప్పుడు లోకంలో పూజిస్తున్న వారు ముప్పై మూడు కోట్ల మూడు లక్షల మూడు వేల ముప్పై మూడు దేవి దేవతలు అనబడిన వారిని ఆరాధిస్తున్నారు కీర్తిస్తున్నారు మహిమపరుస్తున్నారు కనుక కొంతమంది తెలిసి కొంతమంది తెలియక వెంబడిస్తున్నారు అయితే తెలిసిన వాళ్ళు తెలిసిన మనము ఇతరులకు ప్రకటించే విషయంలో అయితే ఇప్పుడు ఒకవేళ భార భార్య పొందింది దేవుని సేవ ముందుకే ముందుకు వెళ్ళాలి నేను ఆసక్తితో దేవుని సేవ చేయాలంటే సైతాన్న భర్తలో దూరుతాడు దూరి ఏంది సేవకి వెళ్ళేది చక్కగా ఇంట్లో పనులు చూసుకొని ఇంట్లో ఉన్నానంటారు ఒకవేళ భర్త మారు పొంది బాప్తిసం పొంది చక్కగా దేవుని వెంబడిస్తుంటే అప్పుడు సైతాన్నం చేస్తుంది భార్యలో దూరిద్ది ఏంది దేవుడు దేవుడు దేవుడు అని ఎప్పుడు బైబుల్ పోతానే ఉంటావు ఇంకా రెండో పని ఏమి ఉండదు ఎందుకంటే ఈ వ్యక్తిగా వెళ్ళి ఇతరులకు సువార్త ప్రకటించారనుకో కొన్ని ఆత్మలు రక్షించబడతాయి ఈ భార్యకు తెలీదు ఒకవేళ రక్షించబడతారని ఇతనికి తెలీదు కానీ సైతానికి తెలుసు సైతానికి తెలిసి మనుషులలో వెళ్ళి ఆ సేవకి వెళ్ళకుండా చేసే పని చేయకుండా సైతాన్ని అడ్డగిస్తా ఉంటది అట్లాగా దేవుని ఎరిగిన మనము అనేక విషయాల్లో విరిగి నలిగిన హృదయముగు కూడా మనకు చాలా అవసరం ఇక్కడ ఇంకొక వాక్యం చూసుకుందాము దేవదూతలు దేవిని సరి అయిన అభిప్రాయంతో దేవుని వెంబడించలేదు దేవుని ఆయన అనుసరించి నడుచుకోలేదు కాబట్టి ఆకాశం నుండి పడద్రోయబడ్డు పడద్రోయబడ్డాయి గనక ఇంకొక వాక్యం చూసుకుందాము యషయా గ్రంథము ఇరవై అధ్యాయము యషయా గ్రంథము ఇరవై అధ్యాయము ఇక్కడ వాక్యము చదువుకుందాం యషయా గ్రంథం ఇరవై అధ్యాయము మూడో వచనం ఎవరిని మనసు నీ మీద వాని నీవు పూర్ణ శాంతి వల గలవాణిగా ఏలేనగా అతడు నియందు అందు విశ్వాసం ఉన్నాడు ఇక్కడ చుడు మనం ఎవరి మీద ఆనుకున్నగలుగుతామో వారిని అంట దేవుడు పూర్ణ శాంతి గలవారిగా చేశాడంట పూర్ణ ఆనుకోవాలంటే మనకేముండాలా సరి అయిన అభిప్రాయం ఉండాల దేవిని పట్ల గాని మనుషుల పట్ల కానీ ఇతర పట్ల కానీ ప్రాముఖ్యంగా దేవిని పట్ల మాత్రం సరి అభిప్రాయము ఉండాల ఉంటేనే ఆయన మీద మనము ఆనుకోనగలుగుతాం ఆయన మీద ఆనుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుదువు ఏలే అనగా అతడు విశ్వాసం ఉంచి ఉన్నాడు చూడండి ఇక్కడ పూర్ణ శాంతి వాళ్ళ గలవాణిగా దేవుడు ఇక్కడ కాపాడతాడంట అయితే ఎవరి మీద ఆనుకోవాలంటే ఆయన మీద మనం ఆనుకోవాల ఆయన మీద మనం ఆధారపడాల కొన్నిసార్లు ఏమనిపిస్తా అంటే ప్రభా అన్ని విషయాల్లో కరెక్ట్ గానే ఉన్నాం కదా ప్రభా మన కుటుంబంలో వచ్చే పరిస్థితులను బట్టి కానీ కుటుంబంలో జరిగే ఇతర తర వేరే విషయాలు ఏదే దేంట్లో ఆయనైనా ఏదన్నా మనకు ఎదురు దెబ్బ తగిలినప్పుడు అనిపిస్తుంది అన్ని విషయాల్లో జాగ్రత్తగానే కలిగి ఉన్నాను కదా ప్రభా ఎందుకు దేవమ్మకి ఈ శ్రమలు బాధలు ఈ హింసలు ఏంది ప్రభ్వా దేవునికి సమస్య తెలుసు మనం ఇప్పుడు బాధపడ్డా తర్వాత దేవుడు మనకిచ్చే అన్ని ఇస్తానే ఉంటాడు అయితే దేవుడు మన భవిష్యత్తు చూస్తాడు మనమేమో ప్రస్తుతమే చూస్తాం ప్రస్తుతం చూసి బాధపడుతుంటాం ప్రస్తుతం చూసి బాధపడ్డప్పుడు దేవుడు ఏమో భవిష్యత్ చూస్తాడు సరే బాధపడుతుంది కదా నా బిడ్డ నా కుమారుడు నా కుమార్తె బాధపడని నేను తర్వాత ఇచ్చే మహిమ ఎదుట ఇప్పుడేమో దుఃఖంతో బాధపడుతుంది తర్వాత నేను ఇచ్చే భవిష్యత్తులో నేను నేను దీవిస్తాను భవిష్యత్తులో నేను దీవించిన విధానాన్ని బట్టి అప్పుడు ఆనంద బాష్పాలతో ఏడుస్తుంది మామూలుగా ఫస్ట్లు ఏడ్చినప్పుడేమో కన్నీటితో మనం హృదయంలో బాధతో ఏడుస్తాము తర్వాత దేవుడు ఇచ్చినీ పొందుకున్న తర్వాత ఆ ఇచ్చిన దాన్ని బట్టి మహిమ పరుస్తూ అప్పుడు కూడా కన్నీళ్ళు ఎందుకంటే ప్రభావ పలానా రోజు నేను పలానా వేదంలో ఉన్నప్పుడు ఏంది ప్రభా నా జీవితం ఇట్లయినా అని నిన్ను ప్రశ్నించాను సన్నుకున్న దినాలున్నాయి గున్నుకున్న దినాలున్నాయి కానీ నీవు సమస్తం ఎరిగిన దేవుడు అప్పుడు నాకు తెలియలేదు కానీ ఇప్పుడు నాకు తెలిసింది ప్రభా అని అప్పుడు క ఆనందంతో దేవుణ్ణి మహిమ పరుస్తా ఉంటామంట అట్లాగ దేవుడు ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ఆయన ఎవరికి అన్యాయము చేసే దేవుడు కాడు ఆయన అన్యాయం చేసే చేయడానికి ఆయన అన్యాయసుడు కానే కాదు సర్వాధికారి సర్వశక్తి మన దేవుడు ఆరాధనీయుడు పూజనీయుడు కీర్తనీయుడు ఆయన యుగ యుగములకు రాజ ఉన్నాడు గనక ఆ రా రాజు మనము రాజులమే లోకంలో చూసే వెలుచూపులకు ఎట్లా ఉంటదంటే వీళ్ళు బీదవారు వీళ్ళకేమీ లేదు వీళ్ళు గరీబులు అన్నట్లుంటది కానీ ఆత్మీయంగా మనము రాజు బిల్లలము రాజులమే మనము రాజుకుమార్తె రానే కదా రాజుకుమారుడు రాజే కదా కనుక ఆధ్యాత్మికంగా చూసుకుంటే మన తండ్రి రాజులకు రాజే ఉన్నాడు ప్రభువులకు ప్రభు భూపతులకు అధిపతి సర్వలోక చక్రవర్తి సర్వాధికారి అయిన గొప్ప దేవుడు గనక మనం ఆ దేవుని కలిగిన్నామంటే మనకిచ్చిన గొప్ప ఆధికత ఈ యొక్క ఆధికత ఈ లోకంలో చాలా మందికి లేదు ఈ ఆధిక్యత లేక ఎంతో మంది నాశడానికి కొట్టుకొని పోతున్నారు అయితే వారి వారి కోసం మనము ప్రయాసపడి మనము ఇప్పుడు మనం ఒకవేళ మనకు సువార్త వెళ్ళడా సువార్తకి వెళ్ళే వెళ్తున్నారు ప్రకటించే ప్రకటిస్తున్నారు ప్రకటిస్తు ప్రకటించే వాళ్ళు ప్రకటిస్తున్నారు వారి నిమిత్తమే మనం ప్రార్థన ప్రార్థన చేసే బద్దులమే ప్రభా అవకాశం ఉంటే వెళ్ళగలుగు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తాం అవకాశం లేకపోతే ప్రభా వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళే పంపండి ఎవరైనా మీలో ఒకరైనా ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా నా ప్రేమను చెబుతారా వెళతారా నా ప్రేమను చెబుతారా నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు నా ప్రేమను వారికి ప్రకటింపన్ కొందరి ఉన్నారు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి అయితే నా పని మాత్రం ఆగకుండా కొనసాగనీయుడు ఎందుకంటే దుర్దినములు మనము చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాము దుర్దినములు ఉన్నాయి దినములు చెడ్డవి గనక సమయం పోనివ్వక సద్వినియోగం చేసుకోండి కీర్తన గ్రంథంలో దేవుని వాక్యం ఉంది కదా కనుక ఆ దినములు చెడ్డైగా ఉన్నాయి ఎప్పుడు ఏమి సంభవించినో తెలీదు ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినో తెలీదు కాబట్టి సమయం ఉండగానే సద్వినియోగము చేసుకోండి వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని అటంకపరచొద్దు వెళ్ళే వారిని అటంకపరచకుండా వెళ్ళవలసిన వారిని వెళ్ళడు ఎందుకంటే ఇప్పుడు దేవుని ప్రేమ కలిగి ఉన్న మనము వెళ్ళే వాళ్ళను మనం ఆపితే అది న్యాయం దేవుడు ఎంత బాధపడతాడు ఏమని బాదపడతాడు తెలియని వాళ్ళంటే వాళ్ళు వెళ్ళరు తెలిసి కూడా నా స్వార్థ అడ్డుపడుతున్నారు ఎందుకు తెలిసి కూడా వెళ్ళ వెళ్ళే ఎందుకు పంపకుండా ఆపేస్తున్నారని దేవుడు బాధపడతాడా లేదా ఎందుకంటే బాధ్యత గల తండ్రి ఇంట్లో బాధ్యత గల ఉంటాడు బాధ్యత కుమారుని పట్ల ఎంతో ప్రయాసపడుతుంటాడు ఇద్దరు కుమారులు ఉన్నారనుకో ఒక కుమారుడు బాధ్యత కలిగి ఇంకో కుమారుడు బాధ్యత లేకుండా ఉంటాడు బాధ్యత కలిగినట్టు కూడా నిర్లక్ష్యం ఉంటే తండ్రికి బాధ కలిగిద్ది కదా అరే అన్ని తెలిసినా నువ్వే ఇట్లా చేస్తావు ఎందుకురా చెప్పిన మాట ఎందుకు నువ్వు చిన్నని చెప్పిన మాట ఎందుకు అడ్డుపడుతున్నావు చిన్నోని పలాంచోటికి నేను పంపిస్తున్నా నువ్వు ఎందుకు వద్దంటున్నావు అని తండ్రి బాధపడతాడు కదా ఈ లోక సంబంధమైన తండ్రి బాధపడితే పరలోకమైన సంబంధమైన దేవుడు ఇంకెంతో బాధపడతాడు కదా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా భూమి ఆకాశం సృష్టి గొప్ప దేవుడు ఆకాశం మన సింహాసనము భూమి నా పాదపీటం కదా సర్వము సృష్టించిన సుస్థికర్తను మనం ఎరిగిన్నామంటే అది గొప్ప అధికత ఎందుకంటే ఈ భూమి మీద ఉండలేకపోయి ఉన్నా లేకపోయినా మనము తిన్నా తినకపోయినా మనము సర్వ సుస్థికి ఆధారభూతుడైన మనము ఆయనను ఎరిగిన్నాం జగతి పునాదులు వేయబడక ఆయన మనల్ని కనుగొన్నాడంట ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడంట దేవుడు మనల్ని ఎన్నుకున్నాడంట విషయ గ్రంథంలో ఉంటది కదా వాక్యం నియమింప నియమింపబడిన దినంలో ఒకటైన కాక మునిపే దేవుడు మన సంచారములు వెతికి నియమింప దినములు మనం ఇంకా పుట్టలేదు మన గురించి దేవుడు ముందే చూశాడంట కనుక దేవుడు మన పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన యేసు ప్రభు నమ్మిన వారి కోసమే ప్రాణం పెట్టిందా లేకపోతే సర్వమానవాళి కొరకు ప్రాణం పెట్టిండ అందరి కొరకు పెట్టిండే కదా ప్రాణము అందరి కొరకు ఇంట్లో గది మొత్తము గాలి రావాలంటే మన గదికి మొత్తము ఫ్యాన్ గాలి రావాలంటే మధ్యలో ఫ్యాను ప్రతి ఫిట్ చేసుకుంటారు ఆ ఫ్యాన్స్ ఇచ్చేసినప్పుడు గది మొత్తము గాలి వస్తుంది అందుకే మన దేవుడు నడి నడి ప్రజ ఇజ్రాయేల్ దేశంలో బెత్లహేమ్ గ్రామంలో పుట్టాడు అక్కడ ఈ ఈ యొక్క భూ ప్రపంచానికి మొత్తమే మన యేసు ప్రభు ఎక్కడైతే సిల్వ వేయబడ్డాడో అది అంట నడి ప్రదేశం అంట అది నడి నడి ప్రదేశం అంట అందుకని రక్తము నిన్నటికి నేటికి రేపటికి చాలిన రక్తం అందరికి మానవాళి ప్రపంచంలో ఉన్న మానవాళి అందరికి కూడా నా రక్తము చాలిన రక్తము ప్రతి పాపము నుండి విడిపించే రక్తము ప్రతి ప్రతి క్రయదోనం నుండి విడిపించే రక్తము అట్లానే నిన్నటికి నేటికి రేపటికి చాలిన రక్తం మనము ఇంకా తప్పుడు నడకల్లో తడుపు తప్పుడు ప్రవర్తన నడుచుదామా అట్లా అనరాదు ఎందుకంటే నిన్నటికి చాలిన రక్తం రేపటికి చాలిన రక్తము అన్నాడు చాలిన రక్తం అన్నాడు కదా రవ్వ ఇప్పుడు ఎప్పటికీ నీ రక్తము చాలిన రక్తం అని కదా దేవా మరి ఈ రోజు నేను ఒక తప్పు చేశాను నువ్వు నా నీ రక్తంలో నా పాపాలు అడుగుతావు అంటే అది ఎంతవరకు న్యాయం అది న్యాయం కానే కాదు అయితే మనము తప్పు తప్పుడు నడక నడిచినప్పుడల్లా మన దేవుని సిల్వ వేస్తానే ఉంటాం ఎందుకంటే ఆయన రక్తము చిందించడం మన పాపానికి మన శాపానికి విమోచన క్రయధనముగా దేవుడు చెల్లించండు కనుక మనము దేవుడు ఇక్కడ పడదోయబడి దేవదూత ఎలాగుందంటే దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆయనను కీర్తించలేకపోయింది మహిమ పరచలేకపోయింది దేవుణ్ణి దేవునిగానే ఒప్పుకోగలేకపోయింది అన్నిటికంటే ప్రాముఖ్యంగా అతను దేవుడుగాడు నేను ఇప్పుడు ఇప్పుడు నేను మహిమ పరచబడాలా ఇక్కడ మొదటి ఫస్ట్ వాక్యంలో మనం చూసుకున్నాం కదా ఏషా గ్రంథం పద్నాలుగు పన్నెండులో చూసుకున్నాం కదా ఆయన మహిమతో పాటు సమానునిగా ఎంచుకున్నాడంట ఎంచుకున్నప్పుడు అట్లా ఎట్లా కుదిరిద్ది అట్లా అసలు అది కుదరనే కుదరదు కదా సమాను ఎలా ఎంచుకుంటాము ఆయననేమో సర్వాధికారి మనమేమో మానవులు అయితే మనల్ని నేలమాటితో దేవుడు నిర్మించిండు దేవదూతాల దేవదూతలు మహిమేశ్వరాల శరీరాలతో ఉన్నారు కదా అయినను సర్వశుస్సుకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం న్యాయమా అది న్యాయం కాదు కదా గనక ఎఫేసిలో ఉన్న సంగపు దూతకు ఈలాగు రాయము నీ కష్టము నీ ప్రయాసను నేను ఎరుగుదును కానీ మొదట నీ కొనిన ప్రేమ కరువైపోయింది ప్రేమ లేని చోట దేవుడు అక్కడ ఉండే ఉండడు ఎందుకంటే ప్రేమ లేకపోతే అక్కడ ఐకత ఉండదు ఐకత లేకపోతే అక్కడ సమాధానం ఉండదు సమాధానం లేని చోట ఎక్కడ ఎవరు అల్లరి పుట్టించే దయ్యమాత్మ ఉంటది అక్కడ అల్లరికి కర్త అయిన దయ్యపు దయం పనిచేస్తుంది అక్కడ కానీ అన్నిటికంటే దేవుడు ఏమంటాడంటే ప్రేమ కలిగి ఉండాల ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు దేవుని పాటల మనం కూడా సరి ప్రేమ కలిగి అభిప్రాయం ఆయన వెంబడించే వారిగా ఆయన అనుసరించే వారిగా ఆయన నడుచుకునే వారిగా ఉంటారు ఎంతో మంది భక్తుల జీవితాలు చాలా మంది భక్తుల జీవితాలు ఉన్నాయి ఇప్పుడు అందరి భక్తి జీవితాలు ఉన్నాయి కనుక కొంత కొంతమంది దైవజనులు మనకంటే పెద్ద దైవజనులు పెద్ద సేవకులు ఏ అన్న గారి సాక్షి కూడా నేను విన్నాను అయితే ఏ గుంటూరు గోరండ్లలో అన్న అన్న సేవ నడుస్తుందనమ్మా అక్కడ సంఘం ఉన్నప్పుడు అన్న అక్కడ ఎవ్వరూ లేరు ఒక పాక వేసుకున్నాడు ఆయన సాక్షి బుక్ బుక్ లో అయితే అక్కడ పాక వేసుకుంటే మూడు రోజులు విపరీతమైన వర్షం వర్షం వచ్చినప్పుడు ఆ వర్షంలో ఆ గుడిసె గుడిసెలో ఉన్న మంచ మట్టుకు నీళ్ళొచ్చి ఆ గుడిసె నీళ్ళల్లో తేలాడుతుందంట అయితే అన్న అప్పటికే సంగమం నడిపిస్తున్నాడు ఏసన్న గారు అప్పటికే సేవన జరుగుతుంది అయితే సంఘ విశ్వాసులు బయటికి రావడానికి లేదు అన్న కూడా బయటికి వెళ్ళడానికి లేదు విపరీతమైన వర్షం విపరీతమైన వర్షం వస్తుంటే ఆ వర్షానికి వచ్చి పాములు అవి ఇవి వచ్చి ఆ మంచానికి చుట్టుకున్నట్లు కూడా అన్న చూశాడంటేవా ప్రభా నేను ఈ స్థితిలో ఉన్నాను మరి నా స్థితిని ఎరుగుదు కదా ప్రభా ఆ విశ్వసర్పం నన్ను తాకకుండా నీ కాపుదల దయచేయన్ని అన్న ప్రార్థన చేసుకున్నాడంట కానీ చాలా విషసార్పాలు పాములు వచ్చి ఆ మంచము కాళ్ళకి చుట్టుకున్నాయంట కానీ అన్నను మాత్రం గింత తాకలేదంట అయితే ఆ వర్షం తగ్గిపోయి నీళ్ళంతా తగ్గిపోయిన తర్వాత సంఘ విశ్వాసంలో అడిగారంట అన్నను అయ్యో మేము అసలు బయటికి రావడానికి లేదన్నా మీరు బయటికి రావడం ఎలా ఉన్నారంటే పర్లేదమ్మా దేవుడే నన్ను కాపాడిండు ఆయన రెక్కలే నాకు అడ్డుగా ఉన్నాయని ఆ దైవజనుడు చెప్పిండు చెప్పినప్పుడు సేవా జీవితంలో ఏసన్న గారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు తొలి రోజుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు అన్న సేవకి వెళ్ళినప్పుడు అక్కడ కానుకలు పడతారు కదా కానుకలు పట్టేటప్పుడు అన్న దగ్గర కానుక వేయడానికి కనీసం అన్న చేతిలో ఒక పది రూపాయలు కానీ చిన్న డబ్బులు కూడా ఉండేవి కాదంట అన్న సాక్ష్య జీవితంలో చదివితే ఎన్ని ఉంటాయి అయితే ఉండకపోతే ఒకసారి ఒక నా సందర్భంగా ఒక దగ్గర ప్రేయర్ మీటింగ్ జరుగుతుంటే వెళ్ళి అన్న కూర్చున్నాడు అన్నను వాక్య పరిచయ కొరకు పిలిచారంట పిలిచినప్పుడు వెళ్ళి కూర్చుంటే ఒక బాబు ఏం చేసినారంట కానుకలు వాటి పట్టుకుంటా పట్టుకుంటా వచ్చి అన్న దగ్గర కూడా కానుకలు సంచిలు పెట్టాడంట అందరూ వేశారు కదన్నా మీరు కూడా ఏంటంటే నా దగ్గర లేవలేరా పోరా అని అన్న చెప్పిన లేదు అంటే చిన్న పిల్లడు అనమాట అందరు వేశారు కదన్నా మీరు కూడా వేయాలనంటే అది ఎంత ఎంత దుఃఖకరం కదా అన్న దగ్గర ఒక్క రూపాయి చిల్లి అవ్వలేదంట డబ్బులు అసలు కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ ఏడుస్తున్నాడంట అయ్యో ప్రభా నీ నీ పరిచర్య కొరకు పది రూపాయలు ఇవ్వడానికి లేని స్థితిలో దౌ స్థితిలో నేనున్నాను కదా ప్రభా ఏంటి నాయన నాకు ఈ జీవితం అన్న ఏడుస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన మెల్లనైన స్వరంతో అన్నతో మాట్లాడుతున్నాడంట నువ్వు బాధపడకు ఎందుకంటే నిన్నే నేను ఒక కానుకగా ఎంచుకున్నాను నువ్వు ఇచ్చే కానుక అంటే కానుకలు ఇవ్వద్దు అని నేను చెప్పట్లేదు అన్న జీవితంలో సాక్ష్యంలో జరిగిన సాక్ష్యంలో జరిగిన సాక్ష్య జీవితాన్ని నేను చెప్తున్నా కానుకలు దేవుని కానుకలు ఇవ్వాలి ఎందుకంటే ఆయన పరిచయం ముందుకు వెళ్ళాలంటే దశమ భాగము ప్రథమ అప్పుడు పాత్ర ప్రకారం పంటలో నుంచి ప్రతి దాంట్లో నుంచి దశమ భాగాలు సరే ఇప్పుడు కూడా మనం దియాల మన కస్తారు జీవితంలో కానుకలు మనం తీయాలా అయితే అన్న దగ్గర లేని పరిస్థితిలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు తన స్వరంతో అన్నతో మాట్లాడుతున్నాడంట ఏమన్నానంటే ఏ సన్న నువ్వే నాకొక కానుక నువ్వు కానుక నాకిచ్చేది ఏంది నిన్నే ఒక కానుకగా నేను వాడుకుంటాను అని అన్న అన్నతో దేవుడు మాట్లాడినప్పుడు అన్న ఆ యొక్క మాటను తీసుకొని అన్న ఒక పాట కూడా రాశాడు శాశ్వత కృపను నేను తాలంచగా నుక నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తలంచగా అంటే నీ శాశ్వతమైన కృపకు నేను తలవంచాను ప్రభా నీవు నన్ను కానుకగా తీసుకున్నావా అంటే భక్తుల జీవితంలో అన్ని మనకు మొదటి నుంచి చివరి వరకు అన్ని మనకు అనుకూలంగా ఉండవు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొదుర్కొంటారు ప్రతి మనిషి జీవితంలో ఆటోపోట్లలో ఎదుర్కొంటానే వస్తారు అయితే ఏది ఎదుర్కొన్నా ఎన్ని వచ్చినా గాని మనం కలిగి ఉన్న మన యేసు ప్రభుని గట్టిగా పట్టుకోవాలి ఇంకొక వాక్యం చూసుకుందాం కీర్తన గ్రంథము కీర్తనల గ్రంథము యాభై కీర్తన యాభై కీర్తన పదిహేడవ వచనం విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు చూడండి ఇక్కడ చూడు దేవుడు ఏం ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే విరిగిన మనసు ఆ ఆనాడు చేసిన దైవజన్లు ఏసన్న ఏసన్న గారు కావచ్చు దేవదాసయ్య గారు కావచ్చు ఇంకా మనం ముందు ముందున్న పెద్ద పెద్ద దైవ వృద్ధులైన దైవ ఎంతో గొప్ప సేవ చేసి వాళ్ళ జీవితాన్ని ముగించుకొని ఈ దేశం ఈ యొక్క ఈ భూమి విడిచిపెట్టి ఆయన రాజ్యంలో చేర్చుకున్నారు వాళ్ళు ఎలాగా విరిగిపోయారు లో ప్రతి విషయంలో విరిగిపోయి విరిగిపోయి ఆయన మీద ఆనుకున్నారు విరిగి నలిగిన మనసే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేవు విరిగి దేవుడు అలక్ష్యం దేవుడు విరిగిన మనసే నీకే ప్రియము ఏసునాద ఉన్నతమైన స్థలముల ఎందే విరిగేనా మనసంపారావా అంటే విరిగిపోయాను ప్రవ్వ ప్రతి దాంట్లో విరిగిపోయిన ఎందుకంటే లోక విషయంలో విరిగిపోవాలి పాప విషయంలో విరిగిపోవాలి అహం విషయంలో విరిగిపోవాలి ప్రాముఖ్యంగా మనలో అహం ఉండడానికి వీల్లేదు దేవుడు రెండంచులు గల దేవుని వాక్యము రెండంచులు గల కట్గం నాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ గ్రూప్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను చెప్తూ నేను చెప్పి నేను అహంభావంగా నడుచుకుంటే దేవుడు నన్ను క్షమిస్తాడా క్షమించడు కదా మనం ప్రతి విషయంలో విరిగిపోవాలి లోక విషయంలో పాప విషయంలో అహం విషయంలో విరిగిపోవాలి విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలులంట విరిగిన దానిని లోకం ఎంతే కోరదు ఆయన కోరుకుంటాడు విరిగిన పాత్రను లోకం తీసుకుంటుందా కానీ మన దేవుడు విరిగిన దానిని అత్తక చేసి మంచిగా చేసి బాగు చేసి ఆయన మంచి పాత్రగా చేసి ఆయన వాడుకుంటాడు ప్రతి దాంట్లో మనం విరిగిపోవాలి ఆరాధించే విషయంలో మనము ఆసక్తి ఆసక్తి పరులమై మనం ఉండాలి ఆసక్తి పరులమై మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకోవడానికి ఇష్టపడతాడు ఎందుకంటే దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు ఆయన అపనమ్ గాడు ఆయన నమ్మదగిన దేవుడు ఎందుకంటే నాకు పెళ్లి కాన్న పెళ్లి కాక ముందు దేవుని సేవ చేయాలని ఎంతో ఆశ ఉండే అయితే ఒక అన్ని కుటుంబంలోకి దేవుని చిత్త ప్రకారం మరి మా అమ్మా నాన్నల ప్రకారంగా నేను అన్ని కుటుంబంలోకి నాకు వివాహం చేసిండ్రు అయితే దేవుడు ప్రణాళిక జుడు ఎప్పుడూ నేను పెళ్లి కాక దేవా నీ సేవ చేయాలా ప్రభా నీ సేవ చేయాలని ఆశ ఉండే దేవుడు ఇప్పుడు ఆశ నెరవేరుస్తున్నాడా లేదా ఇప్పుడు ఆయన వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు ఎందుకంటే మన దేవుడు ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఎప్పుడో మోసైన నలభై సంవత్సరాలకి ఇంత దేవుడు ఎప్పుడో పెళ్లి నేను అనుకునేదాన్ని ప్రభ నేను దేవుని నేను వెరిగిన యేసు ప్రభు నేను ఎరిగిన వాళ్ళు రక్షింపబడ్డ కుటుంబంలోకి నేను వెళ్ళాలి నేను కూడా నేను సేవ చేయాలి ప్రభ నేను కానీ నేను రక్షించబడ్డ కుటుంబంలోకి నేను వెళ్ళలేదు మారు మనసు పొందిన వ్యక్తి లోనికి నేను పెళ్లి చేసుకోలేదు అతను నా జీవితంలోకి రాలేదు కానీ ఒక అన్ని కుటుంబాలకి వెళ్ళి వెళ్ళి దేవుడు నన్ను అక్కడికి నడిపించుడు నడిపించుండు కానీ చాలా ఆటుపోట్లు ఎదుర్కొనేటట్లు మస్తు శ్రమలు బాధలు నిందలు అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నాం ఎందుకంటే వాళ్ళందరూ అందరూ అన్నిలే వాళ్ళందరూ ఒక మనం కదా ప్రేర్ మీటింగ్స్ ఉందంటే అందరూ కలిసి ఎంత ఆనందంగా మనం ప్రేయర్ మీటింగ్ చేసుకుంటాము వాళ్ళకి పండగలు వచ్చినప్పుడు పూజలు వ్రతాలు అది అంటే వాళ్ళకు చాలా ఇష్టం అన్నమాట ఒకటి కలిగి నన్ను ఒక దయ్యం చూసే దయ్యాన్ని దృష్టి చూసేవాళ్ళు ఏమే వేసు ప్రభను ఆరాధిస్తుంది ఏమే సండే రోజు చచ్చిపోతుంది ఏమి మనలో కలవదు అని నన్ను సపరేట్ గా చూసేవాళ్ళు నేను అనుకునేదాన్ని ప్రభా వీళ్ళందరూ మారాలా ప్రభా వీళ్ళందరూ లక్షణలోకి రావాలని నేను అనుకొని వారి కోసం ప్రార్థన చేసేదాన్ని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన మహాకృపను బట్టి ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మను ఐ ఒక ఆరు కుటుంబాల్లో ఆరు ఏడు ఏడు మా మా మా మా మా మా ఆ ఏడు కుటుంబాల్లో ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మను ఒక నలుగురు ఐదు ఫ్యామిలీలు దేవుని కొరకు దేవుని నమ్ముకున్నారు రక్షించబడి దేవిని వెంబడిస్తున్నారు వెంబడిస్తున్నారు ఫస్ట్ లో విమర్శించు విమర్శించి తర్వాత దేవుడిని దేవుడు వాళ్ళ జీవితంలో వెళ్ళేటట్టు దేవుడే మార్గం తెరిచి వాళ్ళ యేసు ప్రభులోకి వచ్చేటట్టు దేవుడే కృప చూపించుడు నాకు మస్తు సంతోషం అనిపిస్తుంది ప్రభా నీకు వందనారు ప్రభా మేము చేసిన ప్రార్థనను వ్యర్థపరచవు నాయన వారి కోసం ప్రార్థన చేసినాం ప్రభా వాళ్ళందరూ మారాలి అన్ని కుటుంబాల్లోకి నన్ను నడిపించను నీ చిత్తం ఏమైందో ప్రభా వాళ్ళందరూ మారాలంటే ఏడు ఫ్యామిలీలలో ఐదు ఫ్యామిలీలు తెలుసుకున్నారు దేవుని ఐదు ఫ్యామిలీలు అంటే కూతుర్లు కొంత కొన్ని కుటుంబంలో కొడుకులు తెలుసుకొని దేవుని వెంబడించడానికి దేవుడిచ్చిన మహాకృప ఆయన రక్షించుకున్నాడు ఎంత సంతోషకరమైన విషయం కదా ఇక్కడ దేవుడు ఆయన ఇక్కడ మన భూమిదా ఎంత బ్రతుకుతామో మనకు తెలియదు గనక మనము ఆయన రాజ్యంలో నిత్యత్వంలో పరలోక రాజ్యంలో అందరూ ఆయన రాజ్యంలో ఉన్నారనుకో ఎంత సంతోషము నరకము ఖాళీగా అయిపోవాలా ప్రభా పరలోక రాజయము రాజ్యము నిండిపోవాల ఎందుకంటే అగ్ని ఆరదు పురుగు చావదని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా అగ్ని ఆరని పురుగు చావని ఆయక యొక్క నరక యాతనలో ఎవరు కూడా భరించలేరు ఇక్కడ చెప్తే కొంతమంది వెటకారాలు చేస్తారు ఎందుకంటే వాళ్ళకు తెలియదు కాబట్టి వెటకారం చేస్తారు అమ్మమ్మ ఇర్శప్రభు నమ్ముకమ్మా ఆయన గొప్ప దేవుడమ్మ లోకరక్షకుడమ్మా మన కొరకు ప్రాణం పెట్టిండు ఆయన రక్తాన్ని అంటే మనము ఆయన తెలుసుకున్నాం అనుకో మనము ఇప్పుడు ఏసప్రభుని నమ్ముకున్న వాళ్ళకేమో ఒకటే మరణం ఆయనను విరగిన వాళ్ళకి వెలపడి ఉన్న వాళ్ళకి రెండు మరణాలు ఎందుకంటే మనము మనము మనము రెండు జన్మలు ఇప్పుడు మామూలుగా మనం తల్లి గర్భ నుంచి పుడతాం మళ్ళా రక్షించబడ్డప్పుడు మళ్ళీ మన ఆత్మీయంగా అప్పుడు పుట్టినట్లనే మనం రక్షించబడతాము కనుక మనకు మరణం ఉంటది మనం చనిపోయినప్పుడు మన శరీరము భూమిలో పాతబెట్టబడుతుంది మన ఆత్మ పరలోక రాజము వెళ్ళిపోతుంది గనక ఇప్పుడు రక్షణ భక్సం పొందిన వాళ్ళు పొందకుండా వాళ్ళు మరణించబడ్డారనుకో మామూలుగా చనిపోయి వాళ్ళ దేహాన్ని మట్లో పాతి వేయబడుతుంది ఆ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అగ్ని ఆరని పురుగు చావని ఆ యొక్క అమ్మా యశ ప్రభు నమ్ముకమ్మ ఆయన గొప్ప దేవుడమ్మ ఆయన నిజమైన దేవుడమ్మ అంటే ఎందుకు నమ్ముకోవాలా మేము మేము సేవిస్తున్నాం కదా అని వాళ్ళ భక్తిని బట్టి వాళ్ళు కూడా చెప్తారు చెప్పినప్పుడు పరలోక రాజము నరకం రెండున్నాయమ్మా ఈయన ఎమడించి అనుసరించి మనం నడుచుకొని జాగ్రత్తగా ఉంటే ఆయన రక్తంలో మనం కడగబడితే మన పాపాలు దేవుడు గడిగేస్తాడమ్మా మనం నిత్యత్వంలో చేరబడతాము నరకాన్ని తప్పించుకుంటామంటే నువ్వు చూసొచ్చినవ నరకం నువ్వు చూసొచ్చినవ పైకి వెళ్ళి అదేం లేదు గాలి గాలిలో కలిసిద్ది శరీరం పోయి మట్లో కలిసిద్ది ఎందుకంటే వాళ్ళకు తెలియదు తెలియదు అంటారు మనం ఒకప్పుడు తెలియనప్పుడు మనం కూడా అని అది మనకు తెలియదు కానీ ఆ తెలియని వారి మన ఇతర వెలిగింపబడాలంటే మనందరం నడుము కట్టుకోవాలా నడుం కట్టుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు ఇక్కడ దేవదూత మనసు అక్కడ చెడిపోయింది మనం మూలవాక్యం చెప్తున్నా ఎక్కడైతే చదువుకున్నామో యషయా మూలవాక్యం దగ్గరకు వస్తున్నాను యషయా గ్రంథము పద్నాలుగో అధ్యాయం పన్నెండవ చనంలో తేజో నక్షత్రమా వేకువ చుక్క ఆకాశం నుండి మెట్లు పడదొరయబడితే ఎందుకు పడదొరయబడ్డాడు దేవుణ్ణి తను హృదయపూర్వకంగా ఆరాధించలేకపోయాడు మహిమపరచలేకపోయాడు ఒకరి పట్ల ఒకరికి సరి సరైన అభిప్రాయం లేకపోతే అక్కడ ప్రేమ ఉండదు కాబట్టి ఆ యొక్క దేవుని ప్రేమించలేకపోయింది ప్రేమించలేకపోయింది కాబట్టే ఆకాశం నుండి పడద్రోయబడింది దేవుడు ఈ వాక్యాన్ని మనందరితో మాట్లాడుతున్నాడు గనక మొదటి వారు దేవుని వాక్యం సెలవిచ్చింది మొదటి వారు కడపటి వారను కడపటి వారు మొదటి వారు ఫస్ట్ లో భక్తి బాగా చేసి దేవుని నమ్మకంగా ఉండి మళ్ళా పడిపోయే అవకాశం ఉంటది కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉండాలి ప్రకటన గ్రంథంలో ఉంది కదా మరణం నమ్మకంగా ఉండము నీకు జీవ కిరీటమిస్తామని ఎన్నో వాక్ ఉన్నాయి కదా వాక్యాలు గనక మరణం వరకు నమ్మకంగా ఉండాల ఆత్మ శరీరాన్ని చంపే దాని ఒక వాక్యం ఏమనిందంటే ఆత్మను చంపే వారికి భయపడండి శరీరం చంపే వారికి మీరు భయపడే పని లేదు ఎందుకంటే శరీరము నిష్ప్రయోజనము ఎందుకంటే ఆత్మ యుగయుగాలు ఆయన మనము మహిమలో చేసబడ్డ మన ఆత్మ చావుండదు కదా గనక మనము దేవుని వెంబడించే సరైన అభిప్రాయం కలిగి వెంబడించాలి చిన్న వాక్యం దేవుడు గాక మెయిన్ ప్రార్థన చేసుకుందాము మహాగణుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తి మందుడానికి వందనాలేశయా ఈ బలహీనరాలి నా ప్రభ నిలబెట్టినైనా ఈ వాక్యం ద్వారా సూటిగా తేటగా స్పష్టంగా నా ప్రవ్వ మీరు మాతో మాట్లాడిన బట్టి వందనాలేసయా అయ్యా దేవదూత నా నిన్ను సరిగా ఆరాధించలేకపోయింది ప్రభ అందుకనే ఆకాశం నుంచి పడదొయబడింది ప్రభ అలాంటి వారిగా మేము ఉండకూడదునైనా మేము తండ్రి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్తోనైనా నిన్ను శుతించేవారిగా ఘనపరిచేవారుగా నీ నామాన్ని మహిమ పరిచేవారుగా మమ్మల్ని ఎవడైతే తండ్రి నీకు వందనాడేసా వాక్యం ద్వారా ప్రభా నీ వాక్యాన్ని మా హృదయాలో నీరు కట్టి చేయండి ఓ ప్రభా నీ బాధలో చెంద ప్రభా ఎలాగ నడవాల నా ప్రభా నీ యొక్క జ్ఞానాన్ని మాకు దయచేయం నీ కృపణ మాకు దయచేయనైనా ఆత్మదేవుడు ఆరాధనే నీకు వందనాలేసయ్యా ఈ లోకంలో మేము ఎర్రివారం తండ్రి అయ్యా జ్ఞానంలో సిగ్గుపరచడా వెర్రివారిని ఏర్పడుచుకుని అన్నావు ప్రభానైనా మమ్మల్ని ఏర్పడుచుకున్న గొప్ప దేవుడినైనా నీకు నమ్మకంగా ఇలాగ బ్రతకాలో అయినా మాకు నీ జ్ఞానాన్ని దయచేయండి మా తలంపులు కొట్టివేసి నీ తలంపులు దయచేసి మా జ్ఞానాన్ని కొట్టివేసి మీ జ్ఞానంతో నింపడినైనా నీ యొక్క తండ్రి నీ సేవలో వాడుకోండినైనా నీకు వర్ణనాలు మేము పూర్తిగా నా నీ పాదాల చెందనైనా మేము మమ్మల్ని మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం దేవా నే నామ మహిమ పరచబడాలా తండ్రి ఎందుకంటే మీరు మహిమకు అర్హులనైనా అలాంటి తండ్రి నిన్ను మహిమ పరచబడ మమ్మల్ని లేవనెత్తండి అయ్యా నీకు వంద నాలేజ్ అయ్యా ఎంతో బ్రదర్ సిస్టర్ నైనాయినా వాళ్ళందరి చుట్టుని అగ్ని కాల్సి దయచేయండి వారు తింటున్న హారం నిరక్తంగా మార్చి త్రాగుతున్న నీరు పరిశుద్ధపరచినైనా మంచి ఆరోగ్యం దయచేనా ప్రభా వాళ్ళు చేసే ప్రతి పనుల తోడుగుండినైనా రాకపోకల్లో తోడుగుండిన ప్రభా అయ్యవారు ఎక్కడ అడుగు పెట్టినా ప్రభా నీ ఆత్మకార్యం జరిగించండి మీ సేవలో గొప్పగా వాడుకోండి అందరూ నా ప్రభ మేమందరం కలిసి కట్టుగా నా ప్రభ నిస్వార్థ ప్రకటించే పనిముట్లుగా మమ్మల్ని తయారు చేయండినైనా బలహీనలం తండ్రి బలపరచండి శక్తిహీనం నిశక్తి చేత నింపి నీ నామానికి భయమేచుకోమని ప్రతి చీకటి దయ్యమా దురాత్మ ఏ నామలో కూలిపోలో తండ్రి ఏ ఒక ప్రభ ఏ సయ ఏ వ్యక్తి పట్ల గాని మరినైనా ఏ దుష్టుడు నా ప్రభా అయా మరి దాడి చేయడానికి వీల్లేదు నా దేవా ప్రతిదైనా యొక్క ప్రభా ఆ యొక్క తండ్రి దుష్టక్రియలు దురాత్మక్రియలు ఏస్తున్నామలో కూలిపోవాలా ఏస్తు నామాలో నా ప్రభా నీ ఆత్మకార్యం నీ కొరకు నమ్మకంగా జీవిచకృఫలం అందరికీ నీ దయచేయమని ఏసు పరిశోధన నామలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లాడు అందరూ ఆశీర్వాదం చంద్రశేఖర మన ప్రభు అయిన యేసుక్రీస్ యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ ఈ సదాకాలం తోడ ఎండను కాక ఆమె ప్రైజ్లాడందరికీ